సొసైటీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు జూన్ లో ఈ పత్రికను మద్రాసు నుండి ప్రారంభించింది ఈ పత్రికలో దశకుమార చరిత్ర వచనంలో సీరియల్ గా వేయడంతో పాటు కొన్ని పిల్లల కథలను కూడా ప్రచురించేది అనంతరం చికాకుల్లో ఫస్ట్ గ్రేడ్ పీడర్గా పనిచేస్తున్న సంగీతరావు బాపిరాజు గారు మార్చి పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రారంభించిన బాలిక ఏ మంత్లీ తెలుగు మ్యాగజైన్ ఫర్ ఉమెన్ పత్రికలో నీతి కథలు పద్యాలు శ్లోకాలు వంటి బాల సాహిత్యం అనంతరం కృష్ణా పత్రిక వివేకవతి అనసూయ శారద గృహలక్ష్మి మొదలగు పత్రికలలో బాల సాహిత్యం విరివిగా ప్రచురించబడింది తెలుగులో బాల కోసం ఒక ప్రత్యేక శీర్షిక పెట్టిన ఘనత కూడా జన వినోదిని దక్కుతుంది ఆ పత్రిక ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత జూన్ పద్దెనిమిది వందల నుండి చిన్నవాండ్రకు కావలసిన కథ అనే శీర్షిక పెట్టి వరుసగా పిల్లల్ని అలరించే కథలను ప్రచురించారు ఆ శీర్షిక కింద వచ్చిన మొదటి కథ అడవిలో నిద్రపోయిన రాజకన్యక ఆ తర్వాత యాభై దాదాపు అర్ధ శతాబ్ది తర్వాత పత్రికలలో బాల సాహిత్యానికి ప్రత్యేక శీర్షిక పెట్టి కొత్తగా మలచిన తీరు గృహలక్ష్మి పత్రికకు దక్కుతుంది గృహలక్ష్మి పంతొమ్మిది సెప్టెంబర్ సంచికలో బాల శాఖ పేరుతో ఒక శీర్షిక ప్రారంభించి తొక్కు పిల్లల పాటలు వినోద కథలు పిల్లల బుద్ధికి పరీక్ష పెట్టే ఇటీకథలు పజిల్సు ప్రచురించారు అది మొదలు ప్రతి పత్రికలోనూ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక శీర్షిక పెట్టడం అనేది ఒక సంప్రదాయంగా మారింది అలాగే దినపత్రికల్లో కూడా పిల్లలకు ప్రత్యేక శీర్షిక పెట్టడం మొదలైంది ఆంధ్రపత్రికలో బాల సాహితి విశాలాంధ్రలో చిన్నారు లోకం ఆంధ్రప్రభలో బాలప్రభ ఈ విధంగా ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది ఈనాడులో బాల వినోదిని హాయిబుజి ఉదయంలో ఉదయ వార్తలో మొగ్గ సాక్షిలో కిడ్స్ ఆంధ్రజ్యోతిలో బాలజ్యోతి లిటిల్స్ ఇందుకు ఉదాహరణ పత్రికల్లో బాల సాహిత్యం రక్షించడం మొదలయ్యాక పిల్లల కోసం ప్రత్యేకంగా పత్రికలు తీసుకురావాలన్న ఆలోచనకు నాందజరిగింది ఆధారాలు లభిస్తున్నంత మేరకు పంతొమ్మిది మద్రాసులో ప్రారంభించబడిన బాలమిత్ర మొట్టమొదటి పిల్లల పత్రిక ఈ బాలమిత్రలో పిల్లలకు నీతి తో పాటు ఏసుక్రీస్తుకు సంబంధించిన కథలు ప్రచురించేవారు ఒక రకంగా ఈ పత్రిక క్రైస్తవ మత ప్రచారానికి పనికొచ్చేదైన పూర్తిగా పిల్లలను ఉద్దేశించింది కనుక మొదటి పిల్లల పత్రికగా గుర్తించదగింది పద్దెనిమిది శ్రీకాకుళం నుండి వెలువడిన బాలిక పంతొమ్మిది కృష్ణా జిల్లా తణుకు తాలూకా పిప్పర గ్రామం నుంచి వెలువడిన బాల అనే పత్రికలు పిల్లల పత్రికల్లాగే అనిపించిన వాస్తవానికి అవి స్త్రీలను ఉద్దేశించిన పత్రికలు తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో అనంతపురం నుండి సనప వేదనాధ్య కవి సంపాదకత్వంలో బాలభారతి అనే మాసపత్రిక కైప మహానందయ్య సంపాదకత్వంలో ఆంధ్ర విద్యార్థి అనే మాసపత్రికలు వెలువడినట్లుగా తెలుస్తున్నది కానీ వాటి వివరాలు పూర్తిగా లభించడం లేదు పంతొమ్మిది జనవరిలో ఎంపీ శర్మ అండ్ కంపెనీ ఆధ్వర్యంలో బాలభారతి పంతొమ్మిది ఏప్రిల్లో మద్రాసు నుండి హరిష్ సుబ్బారావు సంపాదకత్వంలో కుమారబోధిని పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జూలైలో తినాలి నుండి మహావాది వెంకటరత్నం రాయసం వెంకట సుబ్బారావు సంపాదకత్వంలో బాలభారతి వెలువడినప్పటికీ పంతొమ్మిది వందల విజయవాడ నుండి మేడిచర్ల ఆంజనేయమూర్తి సంపాదకత్వంలో వెలువడిన బాలకేశరి మాస పత్రిక చెప్పుకో ఈ పత్రికలో విశ్వనాథ్ సత్యనారాయణ వంటి మహామహులు రచన చేయడం విశేషం అనంతరం బాలవి కోసం తమ జీవితాలను పూర్తిగా అంకితం చేసిన రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు కామేశ్వరి గారుల ఆధ్వర్యంలో పంతొమ్మిది ఆగస్టులో మద్రాసు నుండి వెలువడిన బాల పత్రిక పిల్లల పత్రికలకు ఒరువడి దిద్దింది ప్రారంభించిన దాదిగా పంతొమ్మిది వందల వరకు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు నిర్విరామంగా నడిచింది ఇందులో మహాకవి శ్రీశ్రీ ఆరుద్ర బాపు రమణ నారల వెంకటేశ్వరరావు వేటూరి ప్రభాకర శాస్త్రి వేలూరి శివరామ శాస్త్రి నండూరి రామ్మోహన్ రావు బుచ్చిబాబు తాపిధర్మారావు వంటి మహామహులైన నిష్ణాతలైన రచయితలు పిల్లల కోసం రచనలు చేశారు వారి స్థాయి ఎంతటి గొప్పదైనా బాలలో వారి రచనలు పిల్లల స్థాయిలో ఉండడం విశేషం పంతొమ్మిది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బాల సాహిత్యానికి సంబంధించినంత వరకు ఒక మైలురాయ్ బాల సాహితీ వినీలాకాశంలో చందమామ అనదగిన చందమామ పిల్లల పత్రిక పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై తేదీన వెలుగు చూసి తెలుగు పిల్లల్ని పలకరించింది మద్రాసులో నాగిరెడ్డి గారి బిఎన్కే ప్రెస్లో చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన చన్నమామ తర్వాతి కాలంలో వచ్చిన దాదాపు చాలా పిల్లల పత్రికలను సంపూర్ణంగా ప్రభావితం చేసి పిల్లల పత్రిక అంటే ఇలాగే ఉండాలేమో అనిపించేలా గాఢమైన ముద్ర వేసింది విశిష్టమైన కథలతో విలక్షణంగా ఆకట్టుకునే కథనంతో చూపులను పక్కకు తిప్పుకొని రంగురంగుల అందమైన బొమ్మలతో కొలబద్ధ వంటి సరళ భాషా శైలితో ఆబాల గోపాలని అలదిస్తూ చిన్నతనంలో చందమామను చదివిన ప్రతి వ్యక్తికి జీవితంలో అదొక మధుర స్మృతిగా మిగిలిపోయే అరుదైన అద్భుతమైన అండమైన పత్రిక చందమామ కాలం దాదాపు అరవై ఆరేళ్లుగా తలమూడు భారతీయ భాషల్లో వచ్చిన చందమామ బాలవాంగ్మయంలో ఒక అమృత భాండం బాలల మానసిక వికాసానికి బాటలు వేసే కథా సౌరభవంతో ఘనమైన మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పట్టంగట్టి ప్రదర్శించిన చందమామ పత్రిక తెలుగువారి ఉమ్మడి ఆస్తి అని ఘంటపదంగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డాక్టర్ డి అప్పారావు సంపాదకత్వంలో పాపాయి కృష్ణమోహన్ సంపాదకత్వంలో బాబు ఇంకా పాప అనే పత్రికలు వచ్చాయి కానీ బివి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పంతొమ్మిది జూలైలో వచ్చిన బాలమిత్ర ప్రముఖమైనది ఇప్పటికీ నిరాటంకంగా వస్తున్నది దాదాపు చందమామను పోలి ఉండే బాలమిత్ర తొలి రోజుల్లో దాదాపు చందమామన్ కు ధీటుగా అన్న చందన నడిచింది వాస్తవానికి కొన్ని సంచికలు చందమామ కంటే మెరుగ్గా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే అది కాలం మాత్రమే అంతవరకు కినిమా పత్రికలో పనిచేస్తున్న కడోటి గంటి కుటుంబరావు గారు చందమామలో చేరాక దాని రూపురేఖలే మారిపోయాయి ఏ పత్రిక అందుకోలేని స్థాయికి చందమామ చేరుకుంది పంతొమ్మిది గోటేటి రామారావు బాల వినోదం పంతొమ్మిది మాధవ శర్మ బాలప్రభ వారపత్రిక కేఎల్ నారాయణ బాలభారత్ పంతొమ్మిది నూతలపాటి పేర్రాజు శిశు విద్య పంతొమ్మిది వందల యాభై ఐదులో కొల్లూరి కోటేశ్వరరావు తెలుగు విద్యార్థి పంతొమ్మిది వందల యాభై కెఎం శంకర్రెడ్డి ఆటపాటలు వంటి పత్రికలు వచ్చినప్పటికీ పంతొమ్మిది కోటపాటి ఆధ్వర్యంలో వచ్చిన చంద్రబాను అన్ని విధాలా చందమామలా కనిపిస్తూ కొంతకాలంపాటు నడిచింది పంతొమ్మిది వందల రామారావు బాలనందం పంతొమ్మిది వందల వెంకటరాజు గారి నందన ఏఎల్ అయ్య రఘుబాల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముదునూరు వెంకటేశ్వరరావు బాలప్రతిభ చింతా హనుమంతరావు పసిడి బాల పంతొమ్మిది వందల డెబ్బైలో బీకే విశ్వేశ్వరరావు ఆనంద బాల వచ్చాయి పంతొమ్మిది సెప్టెంబర్లో విజయబాపినుడు ఆధ్వర్యంలో వచ్చిన బొమ్మరిల్లు చందమామ స్థాయికి చేరకపోయినా చందమామకు గట్టి పోటీ ఇచ్చింది చందమామల రంగురంగుల బొమ్మలు లేకపోయినా కథల నాన్యతతో బొమ్మరిల్లు బాలయల పత్రికల్లో చందమామ తర్వాతి స్థానం ఏ పత్రికది అన్న ప్రశ్న ఉదయించినప్పుడు సమాధానంగా నిలబడిపోయింది దాసర సుబ్రహ్మణ్యం వసుంధర మల్లాది వెంకటకృష్ణమూర్తి సింగపల్లి అప్పారావు ఉత్పల సత్యనారాయణాచార్య నండూరి రామ్మోహన్ రావు కృష్ణమూర్తి వంటి రచయితలు బొమ్మరిల్లుకు ప్రాణం పోశారు అనంతర గిరిజశ్రీ భగవాన్ పాలవెల్లి ఎల్ వెంకటేశ్వర్లు మిలియన్ జోక్స్ విశ్వప్రసాద్ వసంతబాల జీవి రంగాచారిలు పొదరిల్లు జి అప్పారావు బుజ్జాయి జీవీజీ బంగారుబొమ్మ కొర్రపాటి వెంకటేశ్వరరావు బాలానందం నాయన కృష్ణమూర్తి స్నేహబాల మాబడి పాఠశాల వివి నరసింహరావు బాలభారతి ధన్కొండ హనుమంతరావు ప్రమోద పేర్కొనదగిన పత్రికలు బుజ్జాయి బాలభారతి పత్రికలు ఇప్పటికీ ప్రతి మాసం ఉన్నాయి ప్రమోద అట్ట నుండి చివరి వరకు ప్రతి పేజీ అచ్చు గుజ్జ్జినట్లు చందమామలాగే ఉండి కపాలదుర్గం వంటి జానపద సీరియల్తో బాలల్ని అలరించింది అనంతర కాలంలో మసూనా బాలప్రపంచం ప్రపంచం చిత్రకారులు సుగుణ కేశవుల జాబిల్లి మినుకొండ నాగరాజు యంగ్ హీరో వీరాజీ కలవబాల ఏ సాయికుమార్ చిన్నారి పొన్నాడ సుగుణ చంద్రసీమ చంద్రలోకం సాయికుమార్ సరదాబడి వేదకుమార్ బాలచెల్మి జన వారి విద్యార్థి చెక్మికి చొక్కా వెంకటరమణ ఊయల విశ్రీహరి లీలాబాల బుర్రా సుబ్రహ్మణ్యం బాలాజోజో నండూరి సీతారామారావు బాలతేజం ఎం మాధవరావు ఆటవిడుపు గాయత్రి చిన్నారులు శ్రీనివాసన్ చిట్టి వికిటన్ మందలపర్తి కిషోర్ గారి బాల దిక్కిత్ బాపిరాజు గారి శిశింద్రీలు అరిబండి ప్రసాదరావు గారి మామయ్య మొదలైన పత్రికలు కొంతకాలం మాత్రమే వచ్చి ఆగిపోయినవి అయితే నండూరి రామ్మోహన్ రావు గారి సారథ్యంలో బాలజ్యోతి ఆంధ్రప్రదేశ్ బాల అకాడమీ వారి బాలచంద్రిక బివి నరసింహారావు గారి చిరుమువ్వలు విశాలాంధ్ర వారి చిన్నారలోకం ఆంధ్రపత్రిక వారి బాలరంజని మొదలగు పత్రికలు చాలా కాలం పాటు వచ్చి పిల్లల్ని చెప్పుకోదగిన స్థాయిలో అలరించాయని చెప్పవచ్చు గతంలో చందమామలో ఆస్థాన చిత్రకారులైన శక్తిదాసు కలం పేరుగల చంద్రబాల పత్రికను చందమామను పోలి ఉండే విధంగా పిల్లల పత్రికను తీసుకువస్తున్నారు అలాగే ఈ మధ్య కాలంలో రామోజీరావు బాలభారతం వేదాంత సూరి ఎంవివి సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీవాణి పలుకు అనే పిల్లల పత్రికలు ప్రారంభించబడినవి వాటి ప్రశస్తి పిల్లలపై వాటి ప్రభావం గురించి తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగవలసిందే ఈ విధంగా తెలుగులో దాదాపు ఇప్పటి వరకు వరకు పిల్లల పత్రికలు వచ్చి ఉంటాయని ఒక అంచనా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారం చేసుకొని ఇంటర్నెట్లో కూడా విరివిగా బాల సాహిత్యం ప్రచురిస్తున్నారు వాటిలో గో తెలుగు డాట్ కామ్ తెలుగులో పిల్లల పత్రికలు దాసరి వెంకటరమణ గారి ప్రసంగం విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది